वि कवीनापमश्रमस्तम ज्येष्ठराज ब्रह्मणा ब्रह्मणस्प आदशति सानम श्रीमहागणाधिपत नम सदाशिवरंभा शचार्य मध्यमा अस्मदाचार्यपर्यता वंदे कुछ परंपरा ओं सहना सहनौ ओम शांति शांति शांति शांति ही। तस्माद्वा धीतमस्तुमा शाति शाति शाति तस्मास्मन आकाशसि वस्तूना कालाकाकाशादीना च ఈ జగత్తులో ఎన్ని పదార్థములైతే ఉన్నాయో అన్నీ దేశకాలములతో కలిపి దట్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ క్రిటికల్ స్టేట్మెంట్ అసలు జగత్తు పదార్థ దృష్టి ఎవడికి ఉందో వాడి దృష్టి సరైంది కాదని శాస్త్రం చెప్తాం జగత్ అంటే పదార్థాలు ఉంటాయి రోడ్లు మనుషులు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అని మానవుడు అనుకుంటా అని వ్యక్తి అంతవరకు వాడి దృష్టి సరికాదు ఇవన్నీ కనబడతాయి ఇవన్నీ ఉంటాయి కాదు ఇవన్నీ కనబడతాయి మరి ఏమున్నాయి అంటే పంచభూతాలు ఉన్నాయి దేశకాలాలు ఉన్నాయి అవి ఉన్నవి ఇప్పుడు బంగారం షాపులో ఏముంటాయంటే ఏముంటాయి అని అడిగారనుకోండి వాడు నెక్లెస్లు కంకణాలు ఇవేవి ఉంటాయన్నాడంటే అది సరికాదా స్టేట్మెంట్ అవి కనబడతాయి కానీ ఉన్నది బంగారం ఆ విధంగా ఈ జగత్తుని తత్వదృష్టితో చూడాలి తత్వదృష్ తత్వమును పరి పరికించాలి తత్వాన్ని పట్టుకోవాలి కానీ ఊరికే పై పై కనపడేదాన్ని ఏం పట్టుకుంటారు అది పట్టుకుని లోపల జారిపోతూ ఉంటుంది నామరూపాలు మిథ్య ఏం పట్టుకుంటాం వాటిని షాడోని ఏం పట్టుకుంటారండి సో తత్వాన్ని ఎప్పుడైతే దర్శించారో పంచభూతములు దేశ అంతకంటే ఇంకేం లేదు మీరు చూపించండి మరో ఆరు ఈ ఐదు రెండు చెప్పాను నేను మీరు ఎనిమిదో చూపించండి నాకు లేదంటే ఏడే ఉన్నాయి వీటన్నిటికీ కారణము బ్రహ్మ ఈ ఏడింటికి సో మొత్తం జగత్తు పంచభూతములు దేశకాలములు అంటే ఈ మొ వీటికి కారణము బ్రహ్మ సో తర్వాత అన్నాము కార్యాపేక్ష వస్తుత అంతవత్వమితి చే అంటే ఇప్పుడు పూర్వపక్షం ఏంటంటే సరే బ్రహ్మ ఒక్కటే ఉందంటున్నావు కదా నువ్వు బ్రహ్మ అనంతము వస్తుత అనంతము ఇంతకుముందు దేశత అనంతము కాలతహ అనంతము చూసాం ఇప్పుడు వస్తుత అనంతము అనే అంశాన్ని చూస్తున్నాం బ్రహ్మ వస్తుత అనంతం ఎలా అవుతుంది పంచభూతాలు ఉన్నాయన్నావు కదా పంచభూతాలు ఉన్నాయి బ్రహ్మ ఉంది పంచభూతాలు ఉన్న చోట పంచభూతములు ఉన్న చోట బ్రహ్మ ఉండదు బ్రహ్మ ఉన్న చోట పంచభూతాలు ఉండవు ఒకప్పుడు తల్లి నుంచి బిడ్డ పుట్టినట్టుగా ఈ పంచభూతాలు బ్రహ్మ నుంచి పుట్టి ఉండొచ్చు అంత మాత్రం చేత బ్రహ్మ బ్రహ్మదారిని ఉంటుంది పంచభూతాలు పంచభూతాల్లో ఉంటాయి కాబట్టి బ్రహ్మ దేశకాలములకు అతీతం అయితే అవ్వచ్చుగాక ఈ పంచభూతముల స్థాయిలో పంచభూతాలు ఉన్న చోట బ్రహ్మ ఉండదు కాబట్టి పృథివీ ఉన్న చోట బ్రహ్మ ఉండదు కాబట్టి అంత అంతమైందా లేదా శాంతం అయిందా లేదా అయింది అది పూర్వపక్షం చే ఒప్పుకో అనృతత్వా కార్యవస్తున చూడండి కార్యము అంటే ప్రోడక్ట్ బ్రహ్మ నుంచి ఈ పంచభూతములు పుట్టేయని అనుకున్నాము ఈ పంచభూతములు కార్యములు సో ఇన్ జనరల్ పంచభూతాలంటే ఆ స్పెసిఫిక్ ఎగ్జాంపుల్ ఇన్ జనరల్ కార్యము అనబడే వస్తువు ఏదైతే కలదో అది యథార్థమైన వస్తువు కాదు అది మిథ్య కాబట్టి కార్యవస్తువుని మీరు వస్తువుగా లెక్క ఉడితే అలా కనపడుతోంది కాబట్టి అంతమాత్రం చేతనం ఇక్కడ రెండు ఉన్నాయి అని అన్నానికి వీల్లేదు ఇప్పుడు నేను అద్దం ముందు నిలబడి చూస్తే అద్దంలో ఇంకొక మనిషి కనపడతాడు ఇప్పుడు ఎందరు ఇద్దరు మనుషులు ఉన్నారు ఒకళ్ళే ఉన్నారు ఇద్దరున్నారని అన్నానికి వీల్లేదు ఎందుకని అద్దంలో కనపడేటువంటి ఆ ఛాయ ఏదైతే కలదో ప్రతిబింబము అది యథార్థ వస్తువు కాదు కాబట్టి అలాగే పృథివీ తేజ వాయు ఆకాశంలోనే పంచభూతములు బ్రహ్మయందు ప్రతిఫలించేటువంటి కార్యరూపములే తప్పించి వాటికి వస్తుత్వము లేదు ఇన్ జనరల్ కారణము కార్యము అని రెండు ఉంటే కారణమే యథార్థమవుతుంది తప్పిస్తే కార్యము యథార్థము కాదు కార్యము కానవచ్చుట మాత్రమే ఇట్స్ నాట్ రియల్ ఇట్ అపియర్స్ బట్ ఇట్ ఈస్ నాట్ రియల్ అలాగే అనృతత్వాత్ కార్యవస్తున కార్యవస్తువు అనృతము లేక మిథ్య అగుట అది సంగ్రహవాక్యం దానికి వివరణ నహి కారణవ్యతిరేకార్య వస్తు కారణబుద్ధిర్నివర్తేత దానికి అంటే కారణకార్యములు రెండున్నాయి అని అంటారు తార్కికులు కారణము కార్యము రెండు ఉన్నాయి ఈ రెండింట్లో కారణము కార్యము రెండింటికి సమానమైన స్థాయి కలదు అని తార్కికులు అంటారు రెండు యథార్థమే కారణము ఈశ్వరుడు యథార్థమే కార్యము జగత్తు యథార్థమే ఇది తార్కికులు వాళ్ళు థీలాజియన్స్ అలాగే మాట్లాడతారు ఈ నాస్తికులు ఉన్నారు చూసారా వాళ్ళు ఏమంటారు అంటే కారణం మిథ్య కారణమేం లేదు ఉన్నదల్లా కార్యమే అని వాళ్ళు ఉంటారు వాళ్ళు ఈ వైపు ఉంటారు లెఫ్ట్ ఏమంటే సో ఇంకా వేదాంతులు ఏమంటారంటే దానికి ఆపోజిట్ ఈ పెండులోకే ఆపోజిట్ సో వీళ్ళు ఏమంటారంటే కార్యం మిథ్య కారణమే సత్యము అని వీళ్ళు అంటారు ఇది అంతే మొత్తం మూడవి మూడుస్ సో శంకరులు ఏమంటున్నారంటే కారణం కంటే భిన్నంగా కారణం వ్యతిరేక కార్యం అంటూ ఒకటి ఏమీ లేదయా ఉంటే ఉందని నువ్వు అనుకోవడమే కానీ అలాగేమీ లేదు ఎందుకంటే దానికి ఒక హేతు ఇచ్చారా ఒక్కొక్క చోట ఒక్కొక్క రకం ఎవ్రీ స్టేట్ ఎవ్రీ ఏరియా ఈజ్ ఇట్స్ ఓన్ స్పెషల్ ఇన్ ఇట్స్ ఓన్ వే ఆ హేతువు ఏంటంటే ఇప్పుడు చూడండి అశ్వహన్ ఉంది గుర్రము ఆవు గుర్రము అనగానే బుద్ధి నిర్మాణం అవుతుంది ఏం బుద్ధి కలుగుతుంది గుర్రము బుద్ధి కలుగుతుంది కదా బుద్ధి అంటే మనోవృత్తి వెంటనే ఆవు అని నేనంట ఆవు అనగానే ఏం మనోవృత్తి కలుగుతుంది ఆవు వృత్తి కలుగుతుంది ఆవు మనోవృత్తి గుర్రం మనోవృత్తి పూర్తిగా చేరిగిపోతుంది అంతే కదండి గుర్రం మనోవృత్తి పూర్తిగా రిప్లేస్ అయిపోయి ఆవు అనే వృత్తి కలుగుతుంది సో ఈ తెలుగులో మాట్లాడితే కొంచెం వినడానికి అదో రకంగా ఉంటుంది సంస్కృతంలో అయితే అశ్వవృత్తి పోయి గోవృత్తి వస్తుంది అంటే వినడానికి బాగుంటుంది ఎనీవే సో దట్ ఈజ్ హౌ ఇట్ ఈస్ రైట్ ఓకే రెండు వేర్వేరు పదార్థాలపై ఎందుకని ఏ బి ఏ అంటే ఏ వృత్తి బి అంటే బి వృత్తి బి అనేప్పటికీ ఏ వృత్తి పోయి బి వృత్తి వచ్చేసింది దట్ ఈజ్ హౌ దే ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్ నావు ఇంకో సిచ్యువేషన్ చెప్తాను ఇప్పుడు ఎలా ఉందో ఆలోచించండి బంగారము అని నేను అన్నా మనోవృత్తి ఏర్పడింది ఓకే నెక్లెస్ అన్న ఇంకో వృత్తి వచ్చింది ఈ ఇంకో వృత్తి ఆ మొదటి వృత్తి మీద ఆధ్యారూపంగా వచ్చిందా లేకపోతే మొదటి వృత్తిని చెరిపేసి వచ్చిందా ఏమనుకుంటున్నారు మీరు హౌ యూ ఫీల్ అబౌట్ ఇట్ ఎందుకంటే నెక్లెస్ అని బంగారము అనే వృత్తి కొనసాగుతూ ఉంటుంది ఇట్ ఈస్ ద నెక్లెస్ మేడ్ ఆఫ్ గోల్డ్ లేకపోతే ఇంకో రకంగా చెప్తా చూడండి థింక్ అఫ్ ఇట్ ఐసే ఒక పదాన్ని చెప్తాను దాన్ని మీరు ఆలోచించండి బంగారము ఓకే యూ థాట్ అబౌట్ ఇట్ ఇప్పుడు యూ హ్యావ్ టు ప్లీజ్ థింక్ అఫ్ నెక్లెస్ విథౌట్ థింకింగ్ ఆఫ్ గోల్డ్ గో హ్యాట్ అండ్ కెన్ యూ డూ దాట్ లేకపోతే ప్లీజ్ థింక్ అఫ్ పార్ట్ విథౌట్ థింకింగ్ ఆఫ్ క్లే ఆర్ మెటల్ వాట్ ఎవర్ జస్ట్ థింక్ అఫ్ ఎ పార్ట్ యూ షుడ్ నాట్ థింక్ అఫ్ మెటల్ ఆర్ క్లే జస్ట్ థింక్ అఫ్ ఎ పార్ట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ కాబట్టి మీరు కార్యకారణాల్లో అలా ఉంటుంది వ్యవస్థ ఇప్పుడు గుర్రము ఆవు అన్న చోట యూ కెన్ థింక్ అఫ్ ఎ కౌ వితౌట్ ఎనీ రిలేషన్ టు హార్ట్స్ వెరాజ్ You cannot think of necklace without any relation to gold. That's it. Either because of the buddh, it is a matter of fact. Because of the fact that the buddh is not a matter of fact as a matter of fact, the buddh is not a matter of fact. Why would you not think of the buddh? Because of the buddh, the buddh is not a matter of fact. Your necklace is also a gold buddh. Because of gold, you cannot think of necklace without gold. You can think of gold without necklace. You can think of cow without horse. You can think of water without wave. But you cannot think of wave without water. Then wave one anta. Wave one again water buddhi dantlo konasaguto ne ondundu gane. Water buddhi pūrti ga nivurta mai poi. Wave one a vaka kottabuddhi ucchindi. Anay paristhiti yakkada unadu. Kabattai... కారణము కార్యము రెండు విలక్ష రెండు విభిన్నమైన వస్తువులు అయినట్లయితే అలా అవ్వకూడదు అని అలా అవుతోంది దీన్ని బట్టి ఏం తెలిసిందంటే కారణమే సత్యము బుద్ధిని బట్టి నిర్ణయిస్తారు సర్వము బుద్ధిని బట్టే బయట బ్రహ్మదప్ప ఇంకేం లేనేలేదు అసలు ఎనీవే సో ఆ విధంగా అర్థం చేసుకోవాలి దీని మీద ఆయన కోర్టు చేసుకున్నారు ఒక శృతిని ఇది బహుశా చెప్పానేమో పోల్నండి మళ్ళీ చెప్పాను వాచారంహణం వికారో కృత్తికేత్యేవ సత్యం ఏం సదేవా తరాత్ ఇది శ్రుత్యంతరాత్ సో ఈ కారణకార్యభావాన్ని బాగా విస్తారంగా నిరూపించినటువంటి ఉపనిషత్తు ఛాందోగ్యము ఆరోగ్యాలు దాన్ని పూర్తి అక్కడ రెండు ఒక దృష్టాంతము దారిష్టాంతికము రెండు ఉన్నాయి ఆ రెండింటినీ ఆయన చూపిస్తున్నారు సో ఎలాగంటే మట్టి కుండా ఉంది ఇప్పుడు ఉన్నది మట్టి మీరు దాన్ని స్పృశిస్తే మట్టి తూకం వేస్తే మట్టికే తూకం వస్తుంది టేస్ట్ దాన్ని రుచి చూస్తే మట్టి యొక్క రుచే వస్తుంది వాసన చూస్తే మట్టి యొక్క వాసనే వస్తుంది అక్కడ ఉన్నది మట్టి ఈ కుండ ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఆ మట్టే ఇంతకుముందు ముద్దలా ఉంది ఒక విశిష్ట దేశములో విశిష్ట దేశమును ఆక్రమించి ఉన్నది ఇప్పుడు అదే మట్టి ఇంకో రకం దేశాన్ని ఆక్రమించి ఉంది అంతే కదండి ఇంతకుముందు మట్టి లోపల స్పేస్ ఏమీ లేదు మట్టి చుట్టూనే స్పేస్ ఉంది ఇప్పుడు ఆ మట్టిని ఎలా అమర్చారంటే మీరు మట్టి లోపల కొంత స్పేస్ వచ్చే విధంగా ఆ మట్టిని అమర్చారు అంతే తేడా కొత్త స్పేస్ ఏం రాలేదు ఆ స్పేస్లోనే ఈ మట్టి యొక్క విస్తారం మట్టి యొక్క వ్యాప్తి ఆ స్పేస్లో ఏ రకంగా అది వ్యాపించి ఉన్నది ఇంగ్లీష్లో కన్ఫిగరేషన్ అంటారు మట్టి ఆ స్పేస్లో ఏ విధంగా కన్ఫిగర్ అయి ఉన్నది అనే దాంట్లోనే మార్పు వచ్చింది అంతేగాని స్పేస్ దృష్ట్యా మట్టి యొక్క రచనలో మార్పు వచ్చింది తప్పిస్తే వస్తువులో మార్పు ఏం లేదు వస్తువు వస్తువే అంతకుముందు స్పేస్ ఉంది మట్టి ఉంది ఇప్పుడు స్పేస్ ఉంది మట్టుంది అంతకుముందు ఇప్పుడు అన్నాం కనుక కాలము అనే మాట ఒకటి దాంట్లో జత అంతే ఉన్నది మట్టే మరి కుండా మాట ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు నువ్వు అంటే వాచారంభణం నీకు భగవంతుడు వాక్కిచ్చాడు కాబట్టి ఉపయోగిస్తూ ఉంటావు అంటే వాచా ఆరభ్యత కుండ పుట్టింది ఆరభ్యత అంటే పుట్టడం ఎక్కడ పుట్టింది కుండ అంటే తార్కికుని అడిగితే మట్టి నుండి కుండ పుట్టింది అంటాడు ఈ పుట్టడము బాహ్యమునందు చూపిస్తాడు చురితే ఏమని చెప్పి వస్తా మట్టి నుంచి పుట్టడానికి ఏం లేదయా అక్కడ మట్టి మట్టిలాగే ఉంది ఇంకేమిటి పుట్టింది అక్కడ మట్టి నుంచి పుట్టింది మరి ఎక్కడి నుంచి పుట్టింది వాచా ఆరభ్యతే నీ నోటు నుంచి అంటే నీ వాక్కు నుండి పుట్టిన అదేమిటి వాక్కు నుంచి ఎందుకు పుట్టింది వాక్కు నుంచి పుట్టింది అంటే అర్థం వాక్కు సర్వ వాక్కులు కూడా మనస్సు నుంచి ఉద్భవిస్తాయి కాబట్టి వాక్కు నుంచి పుట్టింది అంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ది మైండ్ ఎస్ వికార ఆ వికార దృష్టి సో నామరూప వికార అంటే రూపము మాడిఫికేషన్ స్పేషియల్ మోడిఫికేషన్ దాని పేరు వికారం సో ఆ మట్టిని స్పేస్లో పరిణామాన్ని చెంది ఒక మోడ విక వికృతిని చెంది వికృతి అంటే ఇంతకుముందు ఉండే ఆకారం పోయి ఇంకో ఆకారం రావడం పేరే వికారం వికారంగా ఉంది వికారంగా ఉందంటే అంతకుముందు ముఖం నవ్వు ముఖంగా ఉంది ఇప్పుడు ఏడు ముఖం పెట్టేడు అంటే దాన్ని వికారం కదా సో ఒక ఆకారం పోయి ఇంకో ఆకారం రావడం పేరే వికారం వికారమే వికృతి సో ఇంతకుముందు ఉండే మట్టి ముద్దాకారం పోయి ఇప్పుడు కుండ ఆకారం వచ్చింది ఈ ఆకారమును దర్శించే బుద్ధిని బుద్ధి చెందే ఈ ఆకార సంస్కారం ఉన్నది బయట ఏమీ లేదండి బయట ఉన్నది ఉన్నట్టే ఉంది ఈ సంస్కారము ఆకారము వికారము సంస్కారము ప్రకారము ఇవన్నీ కూడా బుద్ధి ఉంటాయి కాబట్టి సో ఈ ఆకార సంస్కారము బుద్ధి ఎందు దానికే వికారము అంటే ఆ సంస్కారాన్ని బట్టే వాక్కులో నామధేయము ఆ సంస్కారము ఆ రూప సంస్కారానికి ఒక పేరు ఆ పేరు వాక్ రూపంగా బయటకు వచ్చింది అంతే అదే అక్కడ ఉన్న ప్రక్రియ సో ఆచారం మనం వికారో నామధ్యేయం బయట ఏం లేదంటారు ఆ బయట మృత్తికేత్యేవ సత్యం బయట ఉన్నది మట్టియే సత్యం అక్కడ అక్కడ మరొకటి మరొకటి అక్కడ ఏమీ లేవు కేవలం మట్టి మాత్రమే కలదు ఇది దృష్టాంతం ఇంకా దార్ష్టాంతికం దగ్గరికి వస్తే ఏవం సదేవ సత్యం ఇది శృత్యంతరాధ శృత్యంతరాత మరో శృతి అదే చాంద్రో శృతి సో దృష్టాంతాన్ని మీరు అప్లై చేయండి ఎలా అప్లై చేస్తారు ఏవం ఇదే విధంగా సదేవ సత్యం సో ఆ అఖండ సత్ ఎగ్జిస్టెన్స్ అఫ్ సల్యూట్ అంటే ఏ సత్తకి దేశకాలముల పరిచ్ఛేదము లేదు అటువంటి సత్త ఆ సత్తని చూడండి నిజానికి మట్టి కుండా దగ్గర కూడా మట్టి అనే చోట దేశకాల యొక్క ప్రసక్తి ఉండదు ఒక పర్టికులర్ గివెన్ ఏరియా ఆఫ్ థింకింగ్లో మట్టి అంటే దేశకాల ప్రసక్తి ఉండదు కుండా అంటే దేశకాల ప్రసక్తి ఉండదు ఏ మట్టి ఎక్కడ ఉందని అని ఎవడో అడగడం ఎందుకంటే మట్టి అంతటా ఉందో ఓ రకంగా కుండ ఎక్కడ ఉంది అని అని అడుగుతారు మట్టి ఎప్పుడు పుట్టిందని ఎవడో అడగడం కుండ ఎప్పుడు పుట్టింది దాని డేట్ ఏమిటి యాంటికా లేకపోతే మోడర్నా అని కుండ ఈ కుండ మీద పెద్ద కొంతమంది కుండాలంగా పెట్టుకుంటారు కూడా ఈ పాత కుండ అయినట్లయితే మీరు అమెరికా జాగ్రత్తగా దాన్ని పట్టుకెళ్ళగలిగితే ప్యాక్ చేసి వాళ్ళకి ఆఫర్ చేస్తే వాళ్ళు కొన్ని వందల డాలర్లు ఇచ్చుకుంటారు అది పాతదవ్వాలి కొత్తదివనికిరాదు పాత అయ్యి దానికి వాళ్ళు టెస్ట్లో అవి కూడా చేస్తారు అంటే కనీసం ఒక హండ్రెడ్ ఇయర్స్ ఓల్డ్ అయితే చాలు వాళ్ళకి సరిపోదు వాళ్ళు ఇలాంటివన్నీ అమ్ముతూ ఉంటారండి యాంటీక్ష ఆఫర్ ఉంటుంది ఏం వెరీ ఇంట్రెస్టింగ్ ఇప్పుడు ఏవో గుహలు ఉంటాయనుకోండి గుహల్లో ఏముందంటే మీరు హృషికేష్ దాటితే అన్ని గుహలే వాళ్ళు ఏం చేస్తారంటే అలాంటి గుహలు ఏవో ఉంటాయి పర్వతాలు ఉన్నాయిగా పర్వతాల్లో ఏవో గుహలు ఉంటాయి ఆ గుహల లోపల ఏమున్నాయో చూసి అదో పెద్ద వండర్ఫుల్ టూరిస్ట్ కేంద్రం కింద మళ్ళీ చేస్తారు పైగా ఆ గుహల్లో చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి చూడండి అవన్నీ ఏరుకొచ్చి గ్లాస్ కేసులో పోసి ఈచ్ స్టోన్ పీస్ ఇస్ టూ డాలర్స్ ది సెల్ లైక్ దాట్ ఎందుకని రాళ్ళు ఎద్దుకండి అంటే ఇట్ ఈస్ అన్ యాంటిక్ అండ్ ఇట్ ఈస్ ఎట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఇట్ ఈస్ ఎమోరో మెమోరియల్లో ఇదోటారు సో సంథింగ్ లైక్ దాట్ మనం ఆ కేవ్కి వెళ్ళాము అనే సంగతిని మనకు భవిష్యత్తులో గుర్తు చేసే విధంగా ఈ రాయి ఉంటుంది కాబట్టి ఆ రాయిని ఒక చక్కటి గ్లాస్ కేస్లో వాడు కూర్చోబెట్టి ఇస్తారు సో అది క్రిస్టల్ కేవ్ మేము విజిట్ చేసాము అనే దానికి దృష్టాంతంగా ఉంది సో దిస్ ఈజ్ హౌ ది సెల్ థింగ్స్ ఎనీవే ది పాయింట్ ఈజ్ ది ఈ కుండ అనేప్పటికీ దానికి కాల ప్రసక్తి వస్తుంది మట్టిని కొట్టిన వాడు కాలం అని అందరం కుండ అనేప్పటికే కాల ప్రసక్తి వస్తుంది చూసారా అక్కడే మట్టిని దేశకాలములకు జోడిస్తే లేదా రివర్స్ చెప్పండి దేశకాలాల్లో మట్టిని దేశకాలముల యొక్క సంస్కారానికి జోడించి చూస్తే అది ఉండయింది ఇంకా అంతకంటే ఇంకేం లేదు అలాగే అఖండ సత్ పరిచ్ఛేదము లేని స పరిచ్ఛేదము లేని అని అనాలి ఎందుకంటే దేశం అంటేనే పరిచ్ఛేదం దేశము కాలము రావాలి అప్పుడే పరిచ్ఛేదం వస్తుంది దేశకాలాలు చే వరకు పరిచ్ఛేదం ఉండదు కాబట్టి అఖండ సత్ దేశకాల పరిచ్ఛేదము లేని సత్ ఎక్కడా ఎప్పుడు అనే తావు తావులేని ఉనికి ఆ ఉనికికి ఎప్పుడు ఎక్కడా అని ప్రశ్నల్ని జోడిస్తే అదే జగత్తైంది కాబట్టి ఈ ఎప్పుడు ఎక్కడ ప్రశ్నలని జోడిస్తే జగత్త తప్పిస్తే అంతకంటే జగత్తంటూ వేరే ఏం అయితే ఇప్పుడు జగత్ అనగానే ఏమవుతుందనమాట ఎప్పుడూ ఎక్కడ ప్రశ్నలు జోడిస్తేదో మరో రూపం వచ్చినట్టు భాషిస్తోంది నామరూపాలు వచ్చేవి తప్పిస్తే అదర్వైజ్ ఇట్ ఈజ్ నథింగ్ బట్ సత్ కాబట్టి కుండ అంటే మట్టేది ఎప్పుడూ ఎక్కడానే దేశ కాలాలను జోడిస్తే మట్టి కుండలా భాషిస్తోంది అదర్వైజ్ మట్టే అది సత్యం అలాగే నామరూపాత్మకమైన జగత్తు కూడా దాని యొక్క యథార్థత కేవలము ఆ ఎప్పుడూ ఎక్కడా అనే ప్రసక్తికి అతీతంగా ఉండేటువంటి ఉనికి సత్ అది ఏ సత్యము ఇక్కడ మృత్తికేత్యేవ సత్యం అక్కడ సదేవ సత్యం తత్సం స ఆత్మ తత్వము శ్వేతకేతో అదే అవర్హం సో దీనిని బట్టి కూడా ఈ ప్రసంగాన్ని కనుక మీరు పరికించినట్లయితే ఒక విషయం స్పష్టమవుతుంది అదేమంటే కారణము కంటే భిన్నంగా కార్యము లేదు కాబట్టి ఈ పంచభూతములు वाटी तैयार इतर भौतिक पदार्थमु इवीं ब्रह्म कटे भिन्न ले ग्रह्मयंध अभी परच्छेदा कलगं ले सर्वजगत्ण ब्रह्म वस्तु अन तस्त आकाशादिकणत्वा वस्तुतावत అనంతం బ్రహ్మ కాబట్టి ఈ ప్రసంగంలో కన్క్లూషన్ ఏమంటే ఆకాశం మొదలైన వాటన్నింటికి ఆకాశము ఆ క్రిందమున్న కార్యజాతమున కంతకు కూడా కారణంగా ఉండేటువంటి ఆ బ్రహ్మయందు వస్తు దృష్ట్యా పరిచ్ఛేదము ఉండదు అంటే వస్తుత కూడా అది అనంతముగానే ఉంటుంది కాబట్టి బ్రహ్మ అనంతం దేశ కాలుత అనంత మే తర్వాత ఆకాశోహ్యనంత ఇది ఇది అవలేదు కదా నిన్న అవలేదు కదా ఇది ఓకే ఓకే వి ఆర్ గోయింగ్ ఇన్ ది రైట్ డైరెక్షన్ రైట్ ఓకే ప్రసిద్ధం దేశ చాయం కారణం తస్మాత్ సిద్ధం దేశత ఆత్మన ఆనంత్యం అది సో ఆకాశము అనంతము అని మనకి తెలుసు అది చాలా ప్రసిద్ధమైన విషయం ఎటువంటి అనంతము కాలత అనంతము కాదు దేశత అనంతము ఆకాశము దేశత దేశదృష్ట్యా అనంతము దేశపరిచ్ఛేదము ఆకాశమునకు లేదు అని చూసాం మనం తస్యచ అయం కారణం ఆకాశానికి ఈ ఆత్మ కారణము ఆత్మ చైతన్యమునందు ఆకాశం ప్రభవిస్తుందండి ఆత్మ చైతన్యంలోనే ఆకాశం ప్రభవిస్తుంది ఇది అది చాలా క్రిటికల్గా గమనించదగినటువంటి విషయం దేశభావన దేశము బయటే ఉండదు దేశము అన్నదే ఆ కాన్షియస్నెస్లోనే ప్రకాశిస్తుంది ఎక్కడ ఘటం ప్రకాశిస్తుందో అక్కడే దేశం ప్రకాశిస్తుంది అక్కడే కాలం ప్రకాశిస్తుంది ఘటము కాన్షియస్నెస్లో ప్రకాశిస్తుంది దాంతోపాటే దేశకాలాలు ప్రకాశిస్తాయి ఇది మీరు గమనించాలంటే దీన్ని యూ హ్యావ్ టు విజువలైజ్ ఇట్ హౌ యు టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ డ్రీమ్ యూ టేక్ ది ఎగ్జాంపుల్ ఇన్ డ్రీమ్ పదార్థాలన్నీ భాషిస్తున్నాయి ఎక్కడ భాషిస్తున్నాయి చైతన్యంలో భాషిస్తున్నాయి ఆత్మ చైతన్యంలో దేశకాలాలు కూడా ఉన్నాయి అక్కడ దేశకాల లేకపోతే పదార్థాలు ఎక్కడ భాషిస్తాయి అవి ఎక్కడ భాషిస్తున్నాయి అవి కూడా ఆత్మ చైతన్యంలోనే భాషిస్తున్నాయి ఆత్మచైతన్యంలో స్పందన వస్తుంది ఆ స్పందన ఎందు దేశము కాలము పదార్థములు అన్నీ ఉంటాయి ఈ మూడు ఇంటర్ రిలేటెడ్ కనుక సో దేశకాలములు ఆ చైతన్యంలోనే భాషిస్తూ ఉంటాయి నిద్రలో దేశకాలాలు ఉండవు ఎందుకంటే చైతన్యంలో స్పందన ఉండదు కనుక నిద్రలో దేశకాలాలు ఉండవు డ్రీంలో దేశకాలాలు ఉంటాయి తర్వాత జాగ్రత్తలో దేశకాలాలు ఉంటాయి మీరు ఇంకా క్రిటికల్గా దాన్ని అబ్జర్వ్ చేయడానికి మరో దృష్టాంతం కూడా నేను చెప్తూ ఉంటాను తరచుగా సినిమా ఉందనుకోండి సినిమా తెర మీద ఒక దేశకాలాలు ఉన్నాయి కదా ఒక ఘటనలు జరుగుతున్న సినిమా అంటే అనేక ఘటనలు వరుసగా జరుగుతుంటే దానిపైరే సినిమా జీవితం కూడా అదే ఎనివే ఈ ఘటనలు జరుగుతున్నాయి అంటే దేశకాలాల్లో జరుగుతాయి ఘటనలు ఏ ఘటన జరిగినా హీరో హీరోయిన్ కలిసి మంచిగా నృత్యం చేశారు అనుకోండి దేశంలో నృత్యం చేస్తారు కాలంలో నృత్యం చేస్తారు దేశకాలాలు లేకపోతే నృత్యం ఉండదు కాలం ఉండాలి చెయ్యి ఇలా అనాలి ఒక క్షణంలో మరో క్షణంలో ఆ చెయ్యి అక్కడికి కదలాలి ఇంకో క్షణంలో ఇంకో చోటకు కదలాలి అలాగ దేశం మారుతూ ఉంటుంది ఆ దేశం మారు మార్పును అనుసరించి కాలం ఉంటుంది కాల ప్రవాహంలో దేశం మారుతూ ఉంటుంది వస్తువు చేయి అలా ఉంటుంది దానికి నృత్యం అనిపేరు కాబట్టి నృత్యం చేశారంటే దేశకాలములు ఉంటాయి ఇప్పుడు సినిమా తెర మీద నృత్యం అవుతుంది సినిమా హాల్లో ఎవ్వళ్ళు చూసివాళ్ళు లేరు అది నృత్యం అనబడుతుందా అనబడదు దాన్ని చూసి కూడా ఒకడు ఉండాలి కరెక్టేనా అది చూడకముందు నృత్యం అవుతుందా అది ఎవ్వరూ చూడటం లేదు అక్కడ నృత్యం అవుతుందనే సంగతి కూడా ఎవ్వరికీ తెలియదు అసలు అప్పుడు దాన్ని నృత్యం అంటారా చూసి కూడా ఉండాలండి చూసివాడు ఉంటేనే అది నృత్యం అవుతుంది లేకపోతే ఇట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ప్లే ఆఫ్ కలర్స్ ఆర్ ప్లే ఆఫ్ లైట్ చూసేవాడు ఉన్నప్పుడు కూడా ఇట్ ఈస్ ప్లే ఆఫ్ లైట్ ఓన్లీ బట్ స్టిల్ వీడు దేశకాల బుద్ధి వీడియందు ఏర్పడుతుంది అదిగో నృత్యం జరుగుతుంది ఈ ఘటనలు జరుగుతున్నాయి అని కాబట్టి చూసివాడు ఉండాలి చూసేవాడు లేకపోతే మీరు ఎప్పుడైనా చూసారా దీన్ని దీనికి దృష్టాంతం చెప్తా ఇప్పుడు చిన్నపిల్లలు పేచిపెడుతూ ఉంటారు పేచిపెట్టేదో ఏడుస్తూ మీరు చూస్తున్నప్పుడు బాగా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తారు మీరు ఏం మాట్లాడకుండా దృష్టి పక్కకు పెట్టేసి మరో పనులు ఉన్నారనుకోళ్ళే వాళ్ళు ఏడుస్తూ ఏడుస్తూ ఒకసారి పరికించి చూస్తారు మనం ఏడుస్తున్నాం సంగతి వీళ్ళు గమనిస్తున్నారా లేదా అని పరికించి చూస్తారు ఏడు పరికించి చూస్తారు అబ్బాయి వీళ్ళు వీళ్ళు అసలు గమనించట్లేదని తెలిస్తే వాళ్ళు కూడా ఏడవడం మానేస్తారు ఎందుకంటే ఎవడోహడు చూసివాడులప్పుడే ఏడిచినా తవ్వినా అందం చందవను కనుక ఆ దేశకాల బుద్ధి దేశకాలములు ఉండాలి అంటే ఆ చైతన్యం ఉండాలి చైతన్యము నుండియే దేశకాలములు పుడతాయి ఆలోచించండి ఇంకా అనేక యుక్తులు రూపంలో దాన్ని మనం మాట్లాడచ్చు సో ఇప్పుడు చైతన్యమునందు దేహం ప్రకాశిస్తుంది దేహము దేహభావన చైతన్యంలో ప్రకాశిస్తుంది దేహభావనతో పాటుగా దేశకాలాలు ప్రకాశిస్తాయి దేశకాలాలు లేని దేహభావన ఉండదు కానీ ఎప్పుడైతే మీరు దేహంతో తాదాత్మ్యాన్ని చెందారో దెన్ యూ బికమ్ ఏ స్పెక్ ఇన్ స్పేస్ దేహంతో తాదాత్మ్యాన్ని చెందలేదనుకోండి అప్పుడు దేహము ఆ దేహము ఏ దేశంలో ప్రకాశిస్తుందో ఆ దేశము ఆ దేహము ఏ కాలంలో ప్రకాశిస్తుందో ఆ కాలము మూడు కూడా ఒకే చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటాయి ఆ చైతన్యం మీరు దెన్ యూ ఆర్ అబౌ స్పేస్ అంటాయి అనివే సో ఇప్పుడు మీరు జపం చేస్తున్నారనుకోండి మనస్సు కేంద్రీతమై మీరు ఆ సైలెన్స్ మెంటల్ సైలెన్స్ అంటారు జపం చేస్తుంటే మనస్సును కనుక జాగ్రత్తగా కేంద్రీకరించి చేస్తే సడన్లీ ఆ జ్ఞానము జ్ఞాత జ్ఞేయము అనే త్రిపుటి విలీనమైపోయి యూ విల్ గో ఇన్ మెంటల్ సైలెన్స్ ఏదర్ యూ విల్ గో టు స్లీప్ ఆర్ యూ విల్ గో టు మెంటల్ సైలెన్స్ వన్ ఆఫ్ దెమ్ హ్యాపీన్స్ సో ఆ మెంటల్ సైలెన్స్లో దేశకాలాలు ఉండవు And uh, our mental silence is the awareness. Silence is not just a person. There is no mental activity, but there is no silence. That is the awareness. It wasn't awareness, self-evident. Existence it is. That is the self-evident existence. That is the awareness which is existence. And that is Atma. That is Brahman. That is not true. That is true. That is true. Suddenly you come back into the world. వరల్డ్ ఆఫ్ వాట్ వరల్డ్ ఆఫ్ బాడీ ఆబ్జెక్ట్స్ టైమ్ అండ్ స్పేస్ కాబట్టి ఈ దేశకాలములకు అతీతమైనది ఆత్మ తస్మాత్ సిద్ధం దేశత ఆత్మన ఆనంద్యం కాబట్టి దేశము ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తూ ఉంటుంది ఆత్మచైతన్యం నుంచే ఉద్భవిస్తుంది మళ్ళీ దాని ఎందే విలీనం మన అనుభవం కూడా అలాగే ఉంది సో మనం నిద్ర దేశం ప్రకటమవుతుంది నిద్రలోకి జారుకోగానే దేశం అంతరిస్తుంది కాబట్టి జగత్తు దేశకాలములతో కూడి కేవలము ఆ చైతన్యమునందే ప్రకాశిస్తూ ఉంటుంది కనుక ఆ చైతన్యము దేశమునకు కారణము తస్మాత్ సిద్ధం ఆత్మన దేశత ఆనంత్యం ఎప్పుడైతే ఆత్మ దేశమునకు కారణము అన్నారో అప్పుడు అది దేశమునకు అతీతంగా ఉంటుంది దేశాన్ని ప్రకాశింపజేస్తూ దేశానికి అతీతంగా ఉంటుంది దీన్ని మీరు ఇంకో దృష్టాంతం చెప్పగలను నేను ఇంతకుముందు చెప్పే ఉంటాను ఇప్పుడు మీరు గమనించండి సినిమా తెర మీద దేశకాలాలు ఉన్నాయి ఓ ఘటనలో ఉన్నాయి దేశకాలాలు ఉన్నాయి ఆ దేశకాలంలో ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసిన ఆ కాంతి యొక్క చలనంలో వచ్చాయా దేశకాలం ఆ కాంతి చలనం లేదనుకోండి సినిమా తెర మీద దేశకాలాలు ఉంటాయా ఉండవు సినిమా తెర ఉంటుంది మనం జీవిస్తున్న దేశకాలాలు ఉంటాయో తెప్పిస్తే సినిమా దేశకాలాలు వేరే ఉన్నాయి కదండి దే ఆర్ సెపరేట్ అవి ఎప్పుడు వస్తాయి ఆ కాంతి యొక్క చలనంలోంచి ఉద్భవిస్తాయి అంతే కదండి ఆ కాంతి నుండే ఉద్భవిస్తాయి కాంతి ఎందు ప్రకటమవుతాయి కాంతిలోనే నిలిచి ఉంటాయి కాంతిలో విలీనం అయిపోతాయి ఇప్పుడు ఒక సినిమా ఉందండి ఇట్ ఈజ్ సే ఫిఫ్టీ ఇయర్స్ డ్యూరేషన్ ఉన్న సినిమా అనుకోండి ఫిఫ్టీ ఇయర్స్ మీరు కూర్చుని చూస్తారని కాదు ఆ కథ యాభై సంవత్సరాల కాలానికి సంబంధించిన కథ ఏదో భగత్ సింగ్ సినిమా తీశారనుకోండి భగత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఆయన ఉరి తీసే వరకు ఉన్నటువంటి ఘట్టాలు చూపిస్తారు కదా ఓ నలభై నలభై సంవత్సరాల కాలము అక్కడ మీకు దర్శన విషయం ఆ నలభై సంవత్సరాల కాలం ఎక్కడి నుంచి పుట్టింది కాంతి నుంచి పుట్టింది రైట్ ఇప్పుడు ఆ నలభై సంవత్సరాల కాలము దట్ పర్టికులర్ టైమ్ పీరియడ్ విచ్ ఈస్ బోర్న్ ఫ్రమ్ ది లైట్ ఇట్ డస్ నాట్ ఎఫెక్ట్ ది లైట్ ఆ కాంతిని అది ప్ర అది పరిచ్ఛం చేయండి ఆ నలభై కాంతి వయస్సు నలభై సంవత్సరాలు ఏం కాదు కాంతి హ్యాజ్ ఇట్ సోన్ ఇట్ ఈస్ బియాండ్ దట్ టైమ్ పీరియడ్ ఇట్ మే హ్యావ్ అనదర్ టైమ్ ఇన్ అ డిఫరెంట్ సిచ్యువేషన్ మీరు డిఫరెంట్ సిచ్యువేషన్ దృష్ట్యా చూడద్దు విత్ ఇన్ దట్ సిచ్యువేషన్ ఆ నలభై సంవత్సరాల కాల పరిధి అది కాంతికి వర్తిస్తుందా అంటే వర్తించండి రైట్ సో అలాగే ఏ ఆత్మ చైతన్యంలో దేహము దేశము కాలము ప్రకాశిస్తున్నాయో ఆ ఆత్మ చైతన్యమును ఆ దేహం కానీ దేహాది వస్తువులు కానీ లేక కాలము కానీ దేశము కానీ పరిచ్ఛేదము చేయజాలము కాబట్టి ఆత్మ నుండే ఆకాశం ఇక్కడ ఆకాశం టాపిక్ కనుక ఆకాశము ఆత్మ నుంచి పుట్టినది కనుక ఎలాగైతే ఆ కాంతి నుంచి అక్కడ ఉండే స్పేస్ పుడుతుంది రైట్ అక్కడ స్పేస్ ఆ కాంతిలో నుంచే పుడుతుంది అదేవిధంగా ఆత్మ ఆత్మచైతన్యప్రకాశం నుంచి దేశకాలాలు పుడతాయి ఇన్ దిస్ కాంటెక్స్ట్ దేశం పురుగుతుంది కాబట్టి దేశము దృష్ట్యా ఆత్మ అనంతము తర్వాత నహి అసర్వగతాత్వగతంకించిత్ ఉత్పద్యమానం లోకే దృశ్యతే ఇప్పుడు ఆకాశము సర్వగతము ఇట్ ఈస్ ఆల్ పెర్వేసివ్ ఆకాశము ఆత్మచైతన్యం నుంచి పుట్టింది రైట్ ఇప్పుడు ఆత్మచైతన్యం చిన్నదిగా ఉండి దాని నుంచి సర్వవ్యాపకమైన ఆకాశం పుడుతుందా ఇట్ ఈస్ అగెన్స్ట్ ఆల్ లాజిక్ పుట్టే ఆకాశము సర్వవ్యాపకం అంటే అది దేని నుంచి పుట్టిందో ఆ ఆత్మచైతన్యము తప్ప అది కూడా సర్వవ్యాపకము ఇంకా సంథింగ్ మోర్ దాన్ దాట్ అయ్యి ఉండదు అదే అన్న అది అసర్వవ్యాపకంగా ఉండే అసర్వగతంగా ఉంటే ఆత్మ అసర్వగతమై కేవలము ఈ దేహమునకు మాత్రమే పరిమితమై ఉందనుకోండి దాని నుంచి సర్వవ్యాపకమైన ఆకాశం ఎందుకు పుడుతుంది కాబట్టి దాని నుంచి సర్వవ్యాపకమైన ఆకాశం పుడుతుంది అంటే ఆ ఆత్మ దేశ దృష్ట్యా ఆకాశము అంటే దేశము దేశ దృష్ట్యా అనంతము అని స్పష్టము అవుతోంది నిరతిశయం आत्म आनंत्यम, आनंत्यम देशत कब आकाशमे सर्वव्यापकमे आकाशम को कत्म अद निरतिशम दाक इंका युव विस्तार व्यापति गलदी मरीवटी उदे सर्वव्यापक कम देशता आनंत्यम आत्मा देशदृष्टिया अनंत ఇప్పుడు ఇప్పుడు మీరు కూడా ఆలోచిస్తే తెలుస్తుంది ఇప్పుడు చూడండి దేహ తాదాత్మ్యం చేతనే దేహం దేహాన్ని దర్శించుతో ఉన్నట్లయితే ఆ దేహమునకు సాక్షిగా మీరు నిలిచి ఉన్నట్లయితే నేను ఇంత ఇంత పరిచ్ఛేదము ఈ పర్టికులర్ దేశానికి మాత్రమే సీమితమై ఉన్నాను అనే దృష్టి ఆ విశిష్ట దేశానికి సీమితమై ఉన్నది దేహం ఆ దేహమునకు ఒక దేశ సీమ హద్దులు గలవు ఆ హద్దులను ఆ దేహాన్ని దర్శించే చైతన్యానికి ఆ హద్దులు ఉండవు కాబట్టే మీరు దేహ తాదాత్మ్యాన్ని చెందినప్పుడు మాత్రమే యు బికమ్ ఎస్పెక్ట్ ఇన్ ది స్పేస్ ఒక కణం అయిపోతాం స్పేస్లో విశాలమైన స్పేస్లో దేహ తాదాత్మ్యాన్ని చెందలేదనుకోండి స్పేస్ని సాక్షిరూపంగా దర్శిస్తున్నారు అనుకోండి ఆ స్పేస్ అంతా కూడా ఆ సాక్షి చైతన్యంలో ఆబ్జెక్టిఫై అవుతూ ఉంటుందండి ఇప్పుడు గెలాక్సీని చూస్తున్నారు గెలాక్సీ బికమ్స్ అన్ ఆబ్జెక్ట్ ఇంది కాన్షియస్నెస్ బాడీని చూశారు బాడీ బికమ్స్ అన్ అబ్జెక్ట్ ఉంది కాన్షియస్నెస్ కదా అంతే కదా పర్వతాన్ని చూసారు దోమను చూశారు దోమ కాన్షియస్నెస్లో ఆబ్జెక్ట్ అయింది ఆబ్జెక్టిఫై అయింది కదా లేదా ఎలా చూస్తారు పర్వతం కూడా ఆ చైతన్యంలో ఆబ్జెక్టిఫై అయింది అంటే దాని అర్థం ఏంటి దేశము అనే అంశంలో అది పర్వతము కంటే దోమ కంటే పర్వతం కంటే కూడా అతిశయమైన విస్తారము కలిగింది అయి ఉండాలి లేకపోతే దాంట్లో ఇవి ఆబ్జెక్ట్స్ ఎలా అవుతాయి గెలాక్సీస్ బికమ్ ఆబ్జెక్ట్స్ సో ఆల్ టైమ్ బికమ్స్ ఇప్పుడు టైం ఉంది నేను వన్ ఇయర్ అంటాను డిడ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ సో వన్ ఇయర్ టైము ఇట్స్ ఎ లాంగ్ టైమ్ ఇట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ యువర్ అండర్స్టాండింగ్ ఐసే హండ్రెడ్ ఇయర్స్ నా థౌజండ్ ఇయర్స్ తర్వాత మిలియన్ ఇయర్స్ జగత్తు ఈ యూనివర్స్ పుట్టి హండ్రెడ్ బిలియన్ ఇయర్స్ అయింది డిడ్ యూ అండర్స్టాండ్ ఇట్ ఆర్ నాట్ దిర్ ఎంత సమయాన్ని నేను బోధించినా ఎంత దేశాన్ని నేను వర్ణించినా అది ఆ అండర్స్టాండింగ్లో ఆ చైతన్యంలో అంతర్భాగం ఉంటుంది దాని చేత ప్రకాశింప చేయకూడదు దాంట్లో ఆబ్జెక్టిఫై అయిపోతూ ఉంటుంది మరి ఎందుకని మాకు ఇలా అనిపిస్తుందంటే నేను చెప్పాను దేహంతో తాదాత్మ్యం అవకుంటే చేతనే నేను దేశంలో చాలా సీమితమై ఉన్నవాడను అనే భ్రాంతి కలుగుతుంది మనస్సుతో తాదాత్మ్యం అవడం చేతనే ఎందుకంటే మనస్సు మూమెంట్ దానితో తాదాత్మ్యం అవడం చేతనే మనం కాలంలో ఓ చిన్న ఘటన మిగిలిపోతాం మనకు పాస్టు ఫ్యూచరు అలా అయిపోతుంది కాబట్టి కేవలం అజ్ఞానం చేత వచ్చింది మీరు కనుక ఆ మెంటల్ సైలెన్స్ స్థితిలో నిలిచి ఉండగలిగినట్లయితే అదే ఆత్మస్వరూపము దానియందు దేశకాలముల ప్రసక్తి ఉండదు దేశకాలములకు అతీతంగా అది ఉంటుంది తర్వాత తథ అకార్యవాత్ కాలత ఆత్మ దేని నుంచి పుట్టలేదండి అది అకార్యము కార్యం కాదు కార్యమైందనుకోండి కాల పరిచ్ఛిన్నం అయిపోతుంది ఎందుకంటే ఓ సమయంలో పుట్టింది అనే మాట వచ్చేస్తుంది ఓ సమయంలో పుట్టిందంటే అంతకు ముందు లేదు సరిపడే కాలము చేయ కానీ ఆత్మలా ఆత్మ అంటే బ్రహ్మ సో ఈ బ్రహ్మాత్మ ఓ కాలంలో పుట్టలేదు సర్వము ఓ కాలంలో పుట్టే కానీ అది అది పుట్టుక లేకుండా అలా నిలిచి ఉన్నది కనుక కాలమునకు అతీతంగా ఉండదు ఇట్ ఈస్ టైమ్లెస్ అంటే అర్థం ఇట్ ఈస్ బియాండ్ దూషన్ ఆఫ్ టైం సో అది ఆత్మ యొక్క స్వరూపము కనుక ఆత్మ కార్యము కాదు కనుక కాల పరిచ్ఛేదము దానికి లేదు తర్వాత తద్భిన్న వస్తుంతరాభావాచుత ఆత్మకంటే భిన్నమైన మరి ఒక వస్తువు లేదు ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే జగత్తు అనేది వేరే ఉంది నాకంటే భిన్నంగా ఉంది అని మనం అనుకుంటాం ఎలా అనుకుంటున్నారు మీకంటే భిన్నంగా జగత్తుందని అంటే మీరు మీరు దేహం అవ్వాలి అప్పుడు మీకంటే భిన్నంగా జగత్తు ఉంటుంది కరెక్టా కదా మీరు దేహం కాకుండా మీకంటే భిన్నంగా జగత్తు ఎక్కడి నుంచి వస్తుంది మీరు దేహమైనప్పుడు మీకంటే భిన్నంగా జగత్తు ఉంటుంది సపోజ్ మీరు దేహం కాలేదు ఏ చైతన్యములో జగత్తు ప్రకాశిస్తుందో అదే సాక్షి చైతన్యంలో కూడా దేహము ప్రకాశిస్తుంది దేహము కూడా దానిలోనే ప్రకాశిస్తోంది అని దేహతాదాత్మ్యాన్ని న్యూట్రలైజ్ చేసి ఆ వివేకంతో మీరు నిలిచి ఉన్నారనుకోండి దెన్ యు ఆర్ దట్ అండర్స్టాండింగ్ ఆర్ దట్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ ది బాడీ షైన్స్ బాడీ అనే ఐడియా రాగానే బాడీ షైన్ అవుతుంది ఆ చైతన్యంలో ఆ అదే చైతన్యంలో ఏ ఐడియా వస్తే అది షైన్ అవుతుంది సికింద్రాబాద్ అనగానే సికింద్రాబాద్ ఆ చైతన్యంలో ప్రకాశిస్తుంది గెలాక్సీ అనగానే గెలాక్సీ ప్రకాశిస్తుంది స్టార్ అంటే స్టార్ ప్రకాశిస్తుంది సో దేహము అంటే దేహం ప్రకాశిస్తుంది నేను అనే అంటే నేను అనే వృత్తి ప్రకాశిస్తుంది సో ఇన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తున్నాయి ఏది ఆ చైతన్యానికి బాహ్యమునందు లేదు కాబట్టి ఎలాగైతే సముద్రంలో ఉదయించే అలలన్నీ సముద్రంలో అంతర్భాగములుగానే ఉంటాయో సముద్రాన్ని విడిచి ఉండవో అదేవిధంగా ఆ చైతన్యంలో ప్రకాశించే సమస్త జగత్తు దేహంతో సహా మనస్సు దేహము అహంకారము అహంవృత్తి ఇవన్నీ కూడా అదే చైతన్యంలో ప్రకాశిస్తూ ఆ చైతన్యము కంటే భిన్నంగా మరి ఒకటి లేదు కాబట్టి ఇంకొకటి ఉంటే ఆ ఇంకొకటి దీనిని పరిచ్ఛేదం చేసేస్తూ ఉంటుంది సీమితం చేసేస్తూ ఉంటుంది ఇది అంతమై అది స్టార్ట్ అవుతుంది ఇది దానికి హద్దు అవుతుంది హద్దే ఆ ఇంకొకటి లేనే లేదు సర్వము దాని ప్రకాశిస్తో దానిలోనే అంతర్గతం అవుతున్నాయి కనుక దానికి వస్తుతహా పరిచ్ఛేదము లేదు సో ఈ విధంగా శంకరులు త్రివిధ పరిచ్ఛేదములను బ్రహ్మకు లేవో నిరూపించి ఆత్మకు లేవో నిరూపించారు అంటే ఇప్పుడు త్రివిధ పరిచ్ఛేదములు లేనివి రెండు ఉన్నాయన్నమాట అనంతాలు రెండు ఉన్నాయన్నమాట ఒకటి బ్రహ్మానందము రెండు ఆత్మానంతము రెండు అనంతాలు ఉండవు ఆ రెండు ఒకటే జగత్తు దృష్ట్యా బ్రహ్మన్నామం అంతర్ముఖ దృష్ట్యా ఆత్మన్నామం అంతకంటే భేదమేమీ లేదు అతఏవా నిరతిశయ సత్యత్వం అది కాబట్టే ఈ ఆత్మసత్యము బ్రహ్మాత్మ సత్యము అని అన్నామే సత్యము జ్ఞానం అనంతం బ్రహ్మ ఈ సత్యము ఇది దేశానికి పరిచ్ఛన్నమైన సత్యం కాదు కొన్ని సత్యాలు దేశానికి మాత్రమే పరిచ్ఛిన్నమై ఉంటాయి ఒక దేశం వారి ఇంకో దేశానికి వెళ్ళారనుకోండి అవి సత్యం కాదు ఇప్పుడు యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ నైన్ సెంటీమీటర్స్ పర్ నైన్ ఏదో ఉంది ఫీట్ పర్ సెకండ్ స్క్వేర్ ఏదో సెంటీమీటర్స్ పర్ సెకండ్ స్క్వేర్ అది భూమి మీదనే వర్తిస్తుంది అది చంద్రుడి మీద ఉండదు కరెక్టే కదా అక్కడ మళ్ళీ ఈ ఇది సత్యమే అదే ఈ భూమి మీదే సత్యం చంద్రుడి మీద సత్యం కాదు ఓ దేశంలో సత్యం ఇంకో దేశంలో సత్యం కాదు అలా అయిపోతుంది అది దాన్ని దేశమునకు పరిచ్ఛిన్నమైన సత్యం అంట అలాగే కుడివైపు కారు నడపాలి అనేది అమెరికాకే సత్యం ఇండియాకి సత్యం కాదు ఇండియాలో ఎడమవైపు నడపాలి ఇలాగే దేశాన్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఈ సత్యాలు వాటిని నిరవతి చేయ సత్యం అనకూడదు దేశ సత్యాలు ఉంటారు అలాగే కాల సత్యాలు కొన్ని ఉంటాయి వెయ్యి సంవత్సరాల క్రితం ఏదో మాట ఉంది అది ఇప్పుడు సత్యం అనుకోకూడదు అలా అనుకుంటే అది మెంటల్ డిస్పే మైండ్ గ్రోత్ లేదని అర్థం ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ ఒక ఆయన ఉన్నాడు బెర్లుస్కోని అని ఈజ్ ఎ మంచి థింకర్ ఇస్ ఎ గుడ్ థింకర్ సో ఆయన ఒక మాట అన్నాడు ఈ రిలీజియనిస్టులు కొంతమంది ఉన్నారు ఎంత నైన్ తర్వాత అన్నమాట ఈ రిలీజియనిస్టులు కొంతమంది ఉన్నారు దే లీవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్వర్డ్స్ అండ్ దే కెనాట్ టాలరేట్ ఎనీబడి ఎల్స్ ప్రోగ్రెస్ ఈ టెరరిజం అలా పుట్టిందని అతను కొత్త సిద్ధాంతాన్ని ప్రవచించాడు నిజంగా దీనికి బెర్లుస్కోని తీరం అని అనొచ్చు వాడు అభివృద్ధి వాడు చదువుకోడు అభివృద్ధికి రాడు క్లీన్గా ఉండడు ఏ పని వాడు సరిగ్గా చేసుకోడు అంతా కంగాళిగా ఉంటాడు వాడి పక్కన ఉన్నవాడు కొంచెం శుచిగా స్వచ్ఛంగా ఉండి చదువుకుని అభివృద్ధికి వస్తే వీడు సహించలేడు వీడికి జలసి అందుకోసం వీడు ఏం చేస్తాడు వాడు రోడ్డు మీద వెళుతుంటే వాడి మీద బాంబు వేసేదో చేస్తాడు ఈ రకంగా ఇలా ఓ గీత గీశాడు పెర్రూసుకొని చాలామంది క్రిటిసైజ్ చేశారు ఆయన ఆ గీతకు అవతల వైపు వాళ్ళందరూ పదిహేను వందల సంవత్సరాల క్రితంలో ఉన్నారు ఆ గీతకు ఇటువాళ్ళు మంచి ప్రోగ్రెస్ అయ్యి ట్వంటీ ఫస్ట్ ఉన్నారు అంచేతనే వీళ్ళకి వీళ్ళని చూస్తే అసూయ అంచేతనే వీళ్ళు ఇటు వచ్చేసి బాంబులు వేస్తున్నారని ఒక థీరీ ఒకటి పెట్టాడు బాగానే ఉంది ఆ థీరీ కూడా ఇట్ సీమ్స్ టు బి ఓకే సో కాబట్టి పదిహేను ఏళ్ల క్రితం సంథింగ్ మేబీ గుడ్ అండ్ మేబీ రియల్ నాట్ టుడే టైం ప్రోగ్రెస్ మన వాళ్ళలో కూడా ఉంది ఈ దుర్లక్షణం సో ఒకప్పుడు వీళ్ళందరూ ఈ భారతదేశాన్ని వదిలిపెట్టేసి విదేశాలకు వెళ్ళి వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీచింగ్ అంతా కూడా దెబ్బతిన్న కారణంగా వాళ్ళు ఏమన్నారంటే సముద్రం దాటడానికి వీల్లేదన్నారు అప్పుడు విమానాలు లేవు గనక అప్పుడు విమానాలు ఉంటే విమానం దాట విమానంలో ప్రయాణం ఆకాశం దాటడానికి వీల్లేదని ఆ బ్రెయిన్ డ్రైన్ అని అరికట్టడం కోసం ఆ మాట అన్నారు ఇప్పుడు ఇంకా బ్రెయిన్ డ్రైన్ లేదు ఏం లేదు నథింగ్ లైక్ బ్రెయిన్ డ్రైన్ నెహ్రూ గారి కాలంలో ఓసారి అని యూవర్ బ్రెయిన్ డ్రైన్ ఆపాలి అని తర్వాత ఇప్పుడు మారిపోయింది ఇప్పుడు ఏం ఆపక్కర్లేదు వెళ్ళడం తర్వాత రావడం యూ బెటర్ గోఅవుట్ అని చెప్తున్నారు అలాగే చేయాలి కూడా పీపుల్ హ్యావ్ టు గోఅవుట్ కాబట్టి ఎప్పుడో పుస్తకంలో ఎక్కడో రాసి ఉంది ఆ రాసి ఉన్న శ్లోకం కూడా ఆవిడకి గుర్తులేదు ఆ మాటే మిగిలిపోయింది అంతే ఏమిటది సముద్రం దాటకూడదు సముద్రం దాటకూడదు అంటే ఈ రెండు సమాధానాలు విని నేను ఆశ్చర్యపోయాను వివేకానందుడు ఏమన్నాడంటే శ్రీరాముడు సముద్రం దాటాడు అవతర భూమి అని చెప్పాడు ఆయన్ని తిట్టాడు పట్టుకున్నాడు సముద్రం దాటేవ్రూమని శ్రీరాముడు సముద్రం దాటాడు పూజ్య స్వామీజీని అన్నారు ఎవరో సముద్రం దాటకూడదు కదా ఆయన అన్నారు మేము సముద్రం దాటం మేము ఆకాశంలో ప్రయాణం చేస్తామని చెప్పారు ఆయన నీకు దిక్కు చెప్పుకోబోతున్నారు సో ఈ విధంగా ఎప్పుడో వెయ్యి ఏళ్ల ఎవడో ఏదో మాట అన్నాడమే అదే ఇప్పుడు పట్టుకు కూర్చోవడం పొరపాటు కాబట్టి కాలత కొన్ని సత్యాలు ఒకప్పుడు సత్యం ఇంకొప్పుడు కాదు వస్తుత కూడా సత్యం మారిపోతూ ఉంటుంది ఈ వస్తువుకి ఏదైతే సత్యమో అది ఆ వస్తువుకు ఇంకోటి ఒక సత్యం కానీ ఆత్మా లేక బ్రహ్మ అది నిరతిశయం సత్యం దేశ పరిచ్ఛేదము కాల పరిచ్ఛేదము వస్తు పరిచ్ఛేదము లేని సత్యము ఇట్ ఈస్ ట్రూ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ఆల్ ప్లేసెస్ ఫర్ ఆల్ ఆబ్జెక్ట్స్ అది నిరతిశయ సత్యత్వం అంటే సో సత్యం జ్ఞానమనంతం బ్రహ్మా తస్మాత్తి మూలవాక్యసూత్రితం బ్రహ్మ పరామృశ్య ఏతీ మంత్రవాక్యైన అనంతరం కథాక్షితం మృతస్మాద్స్మాత్మన అన ఆఈ ఆత్మ నుండి తస్మాత్ అంటే ఆ ఏ తస్మాత్ అంటే ఈ ఆత్మ ఆ ఇ ఆత్మ నుండి ఏమిటండి ఆ ఇప్పుడు సర్వనామం ఎప్పుడు స్మృణ ఉన్న అది ఇంకొ అంతకు ఏదో ఇంకొక దాన్ని పరామర్శ చేస్తుంది ఇట్ బ్రింగ్స్ ఇన్ యువర్ మైండ్ సంథింగ్ ఎల్స్ దాన్ని పరామర్శ చేయడం అంట సో ఆత్మ ఆ ఆత్మ అంటే ఏ ఏ బ్రహ్మాత్మని తెలుసుకుంటే మోక్షం వస్తుందని చెప్పబడిందో ఆత్మ తస్మాత్ అనే పదము మూలవాక్యమునందు సూత్రరూపంగా ప్రతిపాదింపబడిన బ్రహ్మని పరామర్శ చేస్తుంది మూలవాక్య సూత్రితం బ్రహ్మ సో మూలవాక్య సూత్రితం అంటే ఏమిటి బ్రహ్మవిధ ఆత్మోతి పరం అనే మూలవాక్యం అదే సూత్రం దాంట్లో ఉన్న బ్రహ్మని ఈ తస్మాత్ అనే మాట సూచిస్తుంది ఆ తర్వాత కూడా అదే బ్రహ్మ ఉంది సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ సో ఆ బ్రహ్మని తస్మాత్ సూచిస్తుంది ఇంక ఈ ఏతస్మాత్తు దేన్ని సూచిస్తుందంటే వెంటనే రాబోయే వాక్యంలో చెప్పబోయే దాన్ని మనస్సులో పెట్టుకుని ఏతస్మాత్తుని ప్రయోగిస్తారు ఇది అని ఎప్పుడైతే అన్నారో అది రాబోయే దాన్ని ఎదురుకుండా రాబోతున్న దానిని నిర్ధారణ చేస్తూ ఇది అంటే ఇదం కవిభ్య పూర్వేభ్య నమోవాకం ప్రశాస్మహే అన్నాడు ఎవరు మహాకవి భారవి భారవి భవభూతి ఉత్తర రామచరితలో అలా మొదలుపెట్టాడు ఇదం కవిభ్య ఇదంటే ఈ నమస్కారం ఆ కావ్యం అప్పుడే ప్రారంభమైంది అంతకుముందు ఒక్క మాట కూడా లేదు అక్కడ ప్రణవం లేటండి ఆరంభంలోనే ప్రణవం లేటండి అంతకుముందు ఏదైనా పైన ఏదైనా ఉండే ఆ తర్వాత ప్రణవం రావాలి కానీ ఆరంభంలోనే ప్రణవం నేటి అని ఓ మీ మా శంక దానికి